మహాత్ములు అలాగే ఉంటారు మహాత్ములు అంటే నేనమ్ నేషం లెక్క పెడతాను అనుకుంటున్నారా ఇవ్వడం దగ్గర వచ్చేప్పటికీ అలా త్రుటిలో ఇచ్చేస్తాను ఇచ్చేసి నేను ఇచ్చాను అనే దృష్టే ఉండదు అలా ఉంటారు నేను ఇచ్చానని అసలు భావన కలిగితే దాన్ని విస్మరించటం అసలు భావనే కలగట కొంతమంది నేను పూర్ణిమ నాడు పెట్టాను అమావాస్య కాడ అరిసెలు పెట్టాను అంటూ కౌంట్లు వేసుకుంటూ కూర్చుంటాను అంటే మర్చిపోరు అంటే కర్తృత్వం అలా ఉంటుంది అదే అజ్ఞాన కనుక ఇక్కడ నిరాయాస ఎప్పుడైతే కర్తృత్వం లేదో ఆయాసము లేదు ఆ మానసికమైన గ్లాని అంటే స్ట్రెస్ ఉండదు కర్తృత్వాన్ని బట్టి స్ట్రెస్ ఒక ఆయన మా ఆఫీసులో నేను చాలా కష్టపడి కానీ నాకు ప్రమోషన్ ఎవరి వాళ్ళు బంధువులు తీసుకుంటారు అన్నాడు అంటే నేను అన్నానయ్యా వాళ్ళు బంధు ప్రీతి ఉంటే ఉండొచ్చు నేను కాదన్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకొని కాదన్న నేను కానీ నువ్వు మాత్రం ఒక మహాభ్రమలో బతుకుతున్నావయా బాబు నువ్వు ఎందుకంటే అది పెద్ద బరువు అది ఆ బరువు అందరికంటే ఎక్కువ కష్టపడి నేనే పనిచేస్తాను కానీ నాకేమో వాళ్ళు తక్కువ ఇస్తున్నారు ఇవి నీకున్న ఆనందాన్ని రొంతని చెరగొట్టేస్తాయి ఇంటి అమ్మగారు చక్కగా డబ్బా తయారు ఫస్ట్ క్లాస్ కూర పప్పు పులుసు స్వీట్ అన్నీ వీడియో ఒక దుర్ద్యోగం చేస్తున్నాను చక్కగా తయారు చేసి ఇస్తాను అది పట్టుకెళ్ళి మధ్యాహ్నం లాంటి టైంలో అది అంతా పిచ్చేస్తుంటాడు పిచ్చేస్తుంది నా జేను చాలా కష్టపడి పని నాకన్నా మిగతా వాళ్ళ మీద కానీ ప్రమోషన్లు మాత్రం వాళ్ళకి పని మాత్రం నాకైనా అనుకుంటూ కాలక్షేమం చేస్తూ ఆ చిన్నదంతా యాసిడ్ కింద అవుతుంది అలా ఎవళ్ళ భాగ్య విశేషాన్ని గురించి వాళ్ళకి లభించేది లభిస్తుంది నా పక్కవాడికి ప్రమోషన్ వస్తే అబ్బా మహానంద నేనిస్తా పార్టీ ఎందుకంటే అతనికి ప్రమోషన్ వచ్చిందంటే అతను నా సోదరుడు ఆత్మస్వరూపుడు అతనికి ఆనందం కలిగితే నాకు కలిగినట్టు లెక్క నేనిస్తాను నా పార్టీ ఏదో ఇవ్వాల్సిందే అనే పెద్ద మనస్సు ఔదార్యం నాకు రాలేదనే ఆలోచన ఎప్పుడూ లేకుండగా నేను ఐఆమ్ హ్యాపీ ఐ ఆమ్ ఐ ఆమ్ నెస్ట్ నా కర్మణా వర్ధతే నో కనియాన్ ఈ ప్రమోషన్ వచ్చి నా అయా మనస్సులో గొప్పతనాన్ని తీసుకొచ్చేది లేదు రాకపోతే నాకు వచ్చిన నష్టము లేదు అహం పూర్ణ అని చక్కగా తన పనిని ప్రేమగా చేసుకుంటూ ఉంటే ప్రమోషన్ వచ్చేది ఎవడో ఆపలగా వస్తుంది ప్రారంభాధీనంగా నడుస్తాయి ఇవన్నీ కూడా నిరాయాస ఆయాసరహితంగా ఉన్నారు దీన్ని వర్క్ కల్చర్ అంటారు ఈ వర్క్ కల్చరు భారతదేశంలో బాగా సఫర్ అయింది అంచేతనే భారతదేశం డెవలపింగ్ కంట్రీగా డెవలపింగ్ అది డెవలపింగ్ అలాగే ఉంటుంది సో అలా డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోతుంది ఎందుకంటే వర్క్ కల్చరు చాలా ఘోరంగా ఉంటుంది నిరాయాస ప్రసన్న చిత్త చూడండి ఎంత బాగా రాశారు హర్ష్యకరం ఎప్పుడైతే లేదో వాడి మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటుందంటే ఆహా చెప్పండి అలాగా క్లీన్ స్టిల్ వాటర్ ప్లాసిడ్ వాటర్ అంటే కదలిక లేకుండా స్వచ్ఛంగా ట్రాన్స్పరెంట్గా ఉండే మీరెలాగో మనస్ అలా ఉంది దీన్ని ప్రసన్న చిత్త అంటే దీన్ని ఇంగ్లీష్లో స్పిరిచువల్ ట్రాన్స్పరెన్సీ అని అంటారు ఎలా అంటారు అంటే ఆత్మస్వరూపమా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు చూడండి ఆ ఈశ్వరుల అనుభవానికి వచ్చేస్తాడు పూర్ణత్వ రూపంగా అనుభవానికి వస్తాడు పట్టుమంచి పెట్టుకున్న అనుభవానికి వస్తాడని కాదు పూర్ణత్వ రూపంగా ఈశ్వరుడు అలా అంటే ఉపాసన కోసం అలా చెప్తారు కానీ అలాగే నిజంగా అలాగా మధ్య మాంసమయుడిగా కాదు చిన్మయ రూపుడుగా పూర్ణత్వ రూపంగా అనుభవానికి వస్తాడు అటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మీకు అనుభవం కావాలి అంటే హృదయంలో స్పిరిచువల్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి దాన్ని ప్రసన్న చిత్త అని అంటారు ఎవడైతే నేను కర్తని భోక్తని అని తామునల వెంటబడుతూ ఆ కర్తృత్వ భారాన్ని అజ్ఞానం చేత మోస్తూ ఉంటాడో వాడి మైండ్ ఉపేక్కి అయిపోతుందండి అది మకిలిపట్టిన అద్దంలో వేరే దాంట్లో ఆత్మస్వరూపం అనుభవానికి రాదు కాబట్టి ప్రసన్న చిత్త ప్రసన్నమైన మనస్సు కలవాడికి దుఃఖం అంటేటో తెలియదు ప్రసన్న చేత సో బుద్ధి పర్యవతిష్టతే ప్రసన్న ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే అని రెండో అధ్యాయంలో వస్తుంది కాబట్టి ఆ ప్రసన్నమైన మనస్సు వస్తుంది ఎప్పుడొస్తుంది నేను కర్తను కాను అనే వాచ్ఫుల్నెస్ నేను కర్తను కాను అన్నది ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ ఐఎమ్ ట్రైంగ్ టు బిలీవ్ సంథింగ్ అని కాదు నన్ను నేను నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రిటెన్షన్ సో ఈవెన్ వై ఇల్ యాక్టివ్ ఐ హ్యావ్ టు బిలీవ్ that I am not the actor. That's not it. Even while acting, I should pretend that I am not acting. Not that's debates, that not it. It's not pretending. It's not pretending. So, when Allah is showing you, he's saying, that's not it. He's doing work. He's doing work, and he's doing work. That's why the people are doing work. That's it. I'm doing work. I'm doing work. I'm doing work. I'm doing work. రిటెండ్ చేయాలి అది కాదు మనం ఇప్పుడు చెప్తున్న పాఠం అది కాదు ఐ నో పర్సెక్షన్ నాకు క్లియర్గా తెలుసు స్పష్టంగా తెలుసు ఏమిటంటే ఇదో ఈ ఉపాధిలో క్రియలు ఎంతయి తప్పిస్తే ఆత్మస్వరూపంలో క్రియా సంబంధము ఉండదు దెర్ ఈజ్ నో డూయింగ్ ఇన్ బీయింగ్ ఆ విధంగా తెలుసుకుని ఉంటాడు ప్రసన్న చిత్త ఆత్మనోన్యత్ర నివృత్త సర్వ బాహ్య ప్రయోజన ఇది సుఖమాస్తే చి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఛాదస్థం ఎక్కువ నేను ఇలా ఎలాబొరేటరీగా చెప్తూ ఉంటాననిపిస్తుంది కానీ భాష్యకారులు చూస్తే నాకంటే ఎక్కువ ఛాదస్థం నేను కనిపిస్తుంది ఆయన ఏమని చెప్తున్నారో సుఖంగా ఉండడం అంటే ఏమిటి సుఖమాస్తే అక్కడ ఉంది కదా వాక్యంలో సుఖం ఆస్తి సుఖంగా ఉండు సుఖంగా ఉండడం అంటే ఏమిటి చూడండి మీకు బయటనున్న దానితో మీకు ఒక పర్పస్ ఉంటే మీరు సుఖంగా ఉండటం కల్లా ఇప్పుడు మనయాటది రావాలండి మనయాటది వచ్చేది వేళ పోస్ట్ మ్యాన్ కోసం అది కూర్చొని ఎదురు చక్కటి వాతావరణం ఆ తర్వాత వసంత ఋతువు ప్రకృతి అంతా పల్లెటూళ్ళలో ప్రకృతి అంతా అందంగా ఉంది మామిడి చెట్టు పచ్చగా ఉంది మామిడి చెగుళ్ళు తిని ఆ కోకల కంఠాన్ని సవరించుకుని కుహురాగాన్ని ఆలపిస్తోంది చల్లని గాలి వీస్తోంది కడుపు భోజనం చేశాను హ్యాపీగా ఉన్నాను కానీ మనే కోసం ఎదురు చూస్తున్నాను అంటే ఇప్పుడు సుఖం ఉంటుందా టెన్షన్ ఉంటుందా వాడు కనపడతారు ఆయన అలా మనుపు తిరుగుతారు సైకిల్ ఎవరు పోస్ట్ మ్యాన్ ఆయన మనకు జరగగానే ఈయన ఉద్వేగము పాదరస పైకి బెరామీటర్లు లేచినట్టుగా టక్ మనీ అలాగే పది డిగ్రీలుగా టెన్షన్ పెరుగుతుంది ఆయన వస్తాడు ఆయన ఈయన దగ్గర వచ్చి ఆ కాగితం తీస్తే మహానుందామనిపిస్తుంది ఏమన్నా మన యాత్ర వచ్చిందా అని అడుగుతాడు ఆయన వస్తే ఆయన అన్నీ ఆయన వీడు మీరు కానీ ఎప్పటికీ బాహ్య ప్రయోజనం బాహ్యమునందున్న దాని వల్ల నాకు పొందదగ్గది కలదు అని మీరు ఎంతవరకు అయితే అనుకుంటారో అంతవరకు మీరు చెప్పండి నాకు సుఖం ఉంటుందా టెన్షన్ ఉంటుందా ఒక టెన్షనే ఉంటుంది మరి సుఖం ఎప్పుడు ఉంటుంది సుఖం ఎప్పుడు ఉంటుందంటే బాహ్యం వల్ల నేను పొందదగ్గది ఏది లేదు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్లో ఏ పార్టీ నగ్గాలని మీరు కోరుకుంటున్నారు స్వామీజీ అని అడిగారు నాకు ఏదో జనరల్ ఎలక్షన్ నేను ఏమీ కోరుకోవటం లేదు అని చెప్పాను అదేమిటండి మీకేం దేశభక్తి లేదా ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా దేశభక్తి ఈ పార్టీ వాళ్ళు మన ఆ పార్టీ వాళ్ళు మన వాళ్ళే హూంటోళ్ళు దేశభక్తికి సంబంధం లేదు అమెరికాలో సందర్భం మరైతే మీరు ఏ పార్టీ కావాలనుకో నేను ఏ పార్టీ రావాలని కోరుకోవటం అంటే మరి ఆ పార్టీ వస్తే నాకు అంగీకారమే ఈ పార్టీ వస్తే నాకు అంగీకారమే అంటే ఈ పార్టీ బదులు ఆ పార్టీ వస్తే మరి మీ యాక్టివిటీస్కి ఏమీ అడ్డు కాదా అడ్డు రాదు మా స్థితిగతులకు పార్టీలతో సంబంధం లేదు ఇప్పుడు అది సుఖమా లేకపోతే ఈ పార్టీ వస్తే నాకు లాభం అని అనుకుని టెన్షన్ పెట్టింది కాబట్టి తర్వాత వెదర్ వెదర్ ఎలా ఉంటే మీరు సుఖంగా ఉంటారు ఎలా ఉన్నా సుఖంగానే ఉంటారు ఎండలు బాగా కాస్తే సుఖంగా ఉండదేమో లేదు ఎండలు బాగా కాసినా సుఖంగానే ఉంటాం అందువల్ల ఎండలు బాగా కాస్తే నైరుతి రుతుపవనాలు బాగా ఉంటాయని ఎవరో చెప్పారు వర్షాలు అంటే అప్పుడు కూడా సుఖంగానే ఉంటాయి వర్షాలు వచ్చి బురద వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోతే సుఖంగా ఉంటారో ఉంటారు సుఖంగానే ఉంటాం ఎంసెట్ రిజర్వ్స్ వస్తే సుఖంగా ఉంటారో దుఃఖంగా సుఖంగా ఉంటా ఉంటాం మనకేం సంబంధం లేదా అది దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అయితే అలాగా ఈ ప్రపంచం నుంచి ఏ అపేక్ష ఉండదు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉంటే భార్య మీద సైకలాజికల్ ఫిజికల్ డిపెండెన్స్ ఇష్యూ కాదు భార్య ఉండాలి మనం భర్త తినాలి అది ఇది ఓకే భార్య మీద సైకలాజికల్ అంటే ఆవిడ పేరెంట్కి వెళ్తే ఆవిడ వచ్చిన తర్వాత వీడు గుమ్మలో కూర్చుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనుకోండి సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటే దృశ్యాలు తెలిసాను వాటికి శుభం ఉంటుందా ఉండదు తర్వాత ఎదవ వాళ్ళు కూడా విసి కనిపిస్తుంది ఏమిటండీ అశుభం మీద విసి కనిపిస్తుంది కూడా అలాగే కొడుకు అయితే మరొకటి మరొకటి ఎప్పుడు కూడా సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు ఐఆమ్ కంఫర్టబుల్ ఇన్ మై ప్లేస్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దయ్ ప్లేస్ ప్రేమ అప్పుడే నిజమైన ప్రేమ కూడా ప్రకటన కాబట్టి రిలేషన్షిప్స్ మీద మీరు పరాధీనత డిపెండెన్స్ పెట్టుకోకూడదు ఇండిపెండెన్స్గా ఉండాలి రిలేషన్షిప్ ఉంటుంది గివ్ లవ్ టు ఇట్ బట్ డోంట్ డెవలప్ సైకలాజికల్ డిపెండెన్స్ ఇక్కడ నేను ఆ సమాసాన్ని వర్ణించేస్తున్న నివృత్త సర్వ బాహ్య ప్రయోజన స్పా స్టాక్ మార్కెట్ పెరిగితే మీకు ఆనందమా తగ్గితే ఆనందమే ఏదైనా మాకు ఆనందమే పెరిగినా ఆనందమే తగ్గినా ఆనందమే ఎందుకో తెలిసిన మాకు అసలు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్లేవు మీకు డాలర్ రూపీ కన్వర్షన్ రేట్ తగ్గిపోయింది మీకు ఇన్కన్వీనియం లేదు ఇన్కన్వీనియంట్ కాదు ఎందువల్ల మేము డాలర్ని అసలు రూపాయల కింద మార్చమే మార్చాం మరి ఎవరికైనా ఇవాళ డాలర్లే ఇచ్చేస్తామంటే సపోజ్ ఇట్ ఈస్ టైమ్ టు డ్యూ డాలర్స్ ఓన్లీ రూపాయలు ఇచ్చి టైపోసం రూపాయలు ఇచ్చేస్తాం డాలర్లను రూపాయల కింద మార్చి లేదు రూపాయలు డాలర్ల కింద మార్చి రేటు తగ్గితే ఎవరికి కావాలి పెరిగితే ఎవరు కావాలి తర్వాత మీకు అసలు ఎప్పుడైనా డాలర్లను రూపాయల కింద నేను ఏమైనా చెప్తానో మీరు ఎక్కువ ట్రై చేయొద్దు మీరు రూపాయి తక్కువే ఇవ్వండి మీరే ఓ పది రూపాయలు మీ దగ్గరే పెట్టుకోండి అంతేగాని ఊరికే క్యాల్కులేషన్ చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఇవాళ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఇవ్వాలా ఇవ్వండి ఆ పాయింట్ మీరే పెట్టుకోండి అంతే అంతే ఎందుకంటే నివృత్త సర్వ బాహ్య ప్రయోజన అయితే మీకు విద్యార్థులు వచ్చి పాఠం చెప్తే సుఖంగా ఉంటుందా విద్యార్థులు ప్రాడమ్మానేసి ఏ పాఠం లేకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు సుఖమే అప్పుడు సుఖమే అన్నట్లు ఉండాలి అలా ఉండాలి దాని అర్థం విద్యార్థుల మీద తక్కువ అభిప్రాయమేది కాదు అలా ఉండాలి సపోజ్ విద్యార్థులు తన సమరీజన్ ఏదో బంధు చేశారు ఏవో బంధులు ఉంటాయి కదా పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఏం పని పాతా ఉంటారు వాళ్ళకి ఏవో బంధులు ఉన్నాయి ఇప్పుడు ఏదో ఎండలుగా ఉన్నాయి కాబట్టి కామ్గా ఉన్నారు కొంచెం ఎండలు ఎగ్జామ్ మళ్ళీ మోలు పెట్టారు లేదా బంద్ అంటారు బంద్ అంటే ట్రాఫిక్ బంధు బస్సులు ఉండవు కార్లు ఉండవు ఆటోలు ఉండవు ఏదో ఉండవు అలాగే క్లాస్ ఉండదు క్లాస్ ఉండకపోతే ఎటో రిక్మాను బంధువు ఇలా బంలు చేస్తూ ఉంటారు ఈ వల్ల క్లాసులు అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయని ఫస్ట్రేట్ అయిపోయాడు అనుకోండి వీడు మామూలుగా అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు బిజినెస్ పీపుల్ వాళ్ళను ఇంక వీటికి బిజినెస్ మ్యాన్కి తేడా అండి ఎలా ఉన్నారు బంధి కదా క్లాస్ లేదు కదా చాలా ఇబ్బందిగా ఉన్నారా తోస్తుంది బోర్ కొడుతుంది ఏమీ లేదు సర్ఫెక్ట్ రేపు ఉంటుంది క్లాసు కాబట్టి టీచింగ్ అన్నది అది ఒక ప్రేమపూర్వకమైన వ్యవహారం ఉండాలి కానీ అది ఒక ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్కి ఒక మీన్స్ కింద ఉంటే క్రికెట్ మ్యాచ్ అవుతోంది ఎవడు నెగ్గితే మీకు ఆనందం ఎవళ్ళు నెగ్గినా ఆనందమే వీళ్ళు నెగ్గినా ఎందుకంటే దీంట్లో నెగ్గడం అదంతా మిథ్య ఇంకా వీడిలా బంతికి వేస్తాడు వాడు కొడతాడు కొడతాడంటే ఏదో అలా పదిసార్లు ఊపుగా ఊపుగా ఏదైనా కొంత స్కిల్ ఉండుంటుంది నేనేం కాదన్నా మొత్తం మీద కొంత స్కిల్ కొంత వాతావరణం ప్రారంభహీనంగా తగ్గుతుంది తర్వాత వీడు అక్కడ ఈ చుట్టూ నిలబడి వాడు యాంటిసిపేట్ చేస్తే వీడికి రన్ రాదు వాడు యాంటిసిపేట్ చేయకపోతే రన్ వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంది వాడి యాంటిసిపేట్ ముప్పై నలభై కండిషన్స్ సాటిస్ఫై అయితే వీడి పేరు మీద నాలుగు రౌన్లు జమవుతూ ఉంటాయి అదంతా కూడా వ్యవస్థంగా నడుస్తూ ఉంటుంది ఫుట్బాల్ గోల్ వేస్తే కలనావాడు వేసేయడం చెప్పేసి సంతోషిస్తారు మంచిదే ఒక క్రెడిట్ వస్తుంది కానీ వాడు గోల్ వేయాలంటే వాడి వెనకాల పది మంది వాడిని పుష్ చేస్తూ వాడు గోల్ వేస్తారు లేకపోతే గోల్ ఏం వేస్తుంది ఒక్కడు వీసీగా ఏముండదు లేక ఇండివిజువల్స్ ఏం ఒకటే సిస్టమ్ ఇప్పుడు రైలు నడుస్తుందంటే డ్రైవర్ నడిపించేస్తున్నాడు అని భ్రమది డ్రైవర్ నడిపించేస్తాడా దాని వెనకాల లక్షా తొంభై ఉంటాయి గ్యాంగ్ మెన్ ఉండి వాడు నట్లు బోట్లు ఆ పట్టాలు చూసుకుంటూ పోయాడు పొద్దున్న అందు గురించి డ్రైవర్ నడిపిస్తున్నాడు ఈ సిగ్నల్ మెన్ ఉంటారు మరొకళ్ళు ఉండాలి మనం ఆ పెట్రోల్ పోసి ఉంటాడు ఆ ఇంజిన్లో ఎన్ని ఉంటే వీడు నడిపించాను కాబట్టి ఈ వీడు నెగ్గాలి వాడు నెగ్గాలి ఈ నెగ్గడం ఓడడం ఇదంతా కూడా ఒక పెద్ద భ్రమ ఈ క్రికెట్ ఎలాంటికంటే ఆన్ దడే ఎవడి లక్ బాగుంటే వాడు నెగ్గుతాడు వాడు బ్యాచ్ చూపినప్పుడల్లా నాలుగు రోడ్లు వస్తాయి ఈ లక్ బాగులేని వాడు బ్యాచ్ చూపినప్పుడల్లా ఒకడు అవుట్ అవుతూ ఉంటాడు అంటే అలాగే అవుతుంటే ఆ రోజుకి అంతే అది మళ్ళీ ఇక్కడ గట్టి విమర్శతానదే దీనికోసం ఈ పార్టీ నెగితే మనకి లాభం కాబట్టి వినోదం విషయంలో కానీ నివృత్త సర్వ బాహ్య ప్రయోజనం హయ్యెస్ట్ జీవన్ ముఖ్య బాహ్యం ఎలా ఉన్నా మా మాకు ఏ అపేక్ష లేదు అని టోటల్ ఇండిపెండెనే మోక్షం ఉంటారండి ఘతిష్టాలు మోక్షం ఆ మోక్షాన్ని పొందుతారు దీనికే సుఖం ఆస్తి అని పేరుట అది సుఖమాస్తే అంటే మోక్షాన్ని పొంది ఉంటాడు అని అర్థం సుఖం ఆస్కే సుఖముగా నుండి వీధిలో వివాహం ప్రశం అవుతోంది గాడ్ బ్లస్ శవయాత్ర అవుతోంది గాడ్ బ్లస్ సుఖం ఆస్కే ఎందుకంటే ఈ సృష్టిలో మంచి ఘటనలు చెడు ఘటనలు అనేవి ఆ ఘటనలకి ఘటనలు ఉన్నాయంటే ఈవెంట్స్ ఉన్నాయి మంచి చెడు ఉన్నది మనస్సు పెట్టుకున్నటువంటి పేర్లు తప్ప వాటికి సబ్జెక్టివ్ నా నేమ్స్ తప్ప వాటికి రియాలిటీతో సంబంధమే లేదు దాన్ని కాన్సెప్ట్యువల్ నేమ్స్ అందుకే రియాలిటీకి సంబంధం ఏం కాబట్టి నివృత్త సర్వ బాహ్య ఇంద్రుడు వచ్చి అయ్యా నీకేం కావాలి సన సనత్ కుమార్ మహర్షి అలాగేదో కథ ఉండే ఏదో పురాణంలో ఆయన కుటీలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆత్మారాముడుగా ఉంటాడు పార్వతి పరమేశ్వరులు ఆకాశంలో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఏదో తేజస్సులాగా కనిపిస్తుంది పార్వతి నాథా ఈ తేజస్సు ఏదోలే ఏదో మనం వెళ్తూ ఇప్పుడు ఏదో తేజస్సులో వెళ్తాయి ఇప్పుడు ఎందుకు మన దాన్ని మనం కైలాసానికి పోయి వల్ల మనకి ఎందుకు ఇది పదంటే అలా కాదు నాతో దీని సంగతి ఏమిటో మనం చూడాలి సరే మనకి చేసేది ఏముంది అక్కడ గద్ద సనత్కుమారుడు అని ఓషి ఉన్నాడు ఆయన తేజస్సు బా అంత తేజస్సే నువ్వు శివుడు నీకున్న తేజస్సులు అంటే జ్ఞానికి నాకు తేడా లేదు అలాగే ఉంటున్నాను నేను ఆయన్ని చూడాల్సిందే వద్దు ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు మనం కాదు సరే చెడు నువ్వు ఆయన ఊరికే చూసేసి మనం వెళ్ళిపోదాం అలాగే సరే దిగుతాడు ఆయన బొంత కొట్టుకుంటూ మొంత ఎందుకంటే చిగిపోయిన పాటలు ఉంటాయి వీటిని వేస్ట్ చేయడం ఎందుకు శుభ్రంగా ఉతికేసి ఎండేసేసి వాటిని నాలుగు వేసి ఇలా కుడితే అవే కలకని పెట్టుకునే ఉపయోగపడుతుంది చలికాలంలో తప్పుకోవచ్చు ఏదైనా ఉపయోగపడుతుంది వేస్ట్ చేయటం ఎందుకు కుట్టుకుంటాం ఖాళీగా కుట్టడం కుట్టుకుంటాం పార్వతి అంటుంది ఏమో నువ్వు గొప్ప తేజస్యాలు జ్ఞానిమని చెప్పేసి శివుడు మా ఆయన చేస్తున్నాడు నీకు వరం ఇద్దామనుకుంటున్నాను నేను కోరుకో అంటాను వరమా నాకే వరం కావాలి నాకే వరం అక్కర్లేదు అలా కాదు ఆలోచించి ఉంటే ఆలోచించి నాకేం వరం కావాలబ్బా అమ్మ నాకేమీ తోచట్లేదు నాకే వరం వద్దుని చెప్తాడు వద్దని చెప్తే నేను జగత్తుని శాసించేటువంటి మహామాయాశక్తిని నేను వరం ఇస్తానంటే వద్దంటావా నా మాయలోపడి అందరూ బయటపడేందుకు ఇబ్బంది పడుతుంటే నీకు నా మాయ లేకుండా నువ్వు జ్ఞానంలో ఉన్నావు నన్ను సులకం చేస్తావా నీకు వరమే అక్కర్లేకపోతే శాపం తప్పదం అంటే శివుడు అంటాడు వద్దు ఆయనతో అలా పెట్టుకోకు అంటే వేపించుకోదు అప్పుడు ఈయనంటాడు అమ్మ వద్దు శాపం వద్దు అండి వరదైందండి ఈ సూడు ఇటు గుర్చితే అటు వచ్చి ఆ గొంట గుడుకుతున్నాడు కదా ఇంకా అంతకంటే మరి ఆయనకి తోచలేదు ఏమడగాలో తోచక అలా అడిగాడు నీకు ఇంత అహంకారమా కోపం వచ్చి నువ్వు ఒంటెవి కాంటి తలా తలకాలపై ఇటు పెట్టుకుంటుంది కాబట్టి అది అహంకారానికి చిన్నంగా నువ్వు ఒంటె అయిపోవని శాపం ఇస్తున్నాడు అంటే ఆయన నమస్కారం చేస్తాడు శివుడు ఆవిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈయన ఒంటి రూపంలో ఉంటాడు ఇప్పుడు హాయిగా విశ్రాంతిగా ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్లో ఆవిడ గుర్తు వస్తుంది ఉంటే సనత్కుమారుడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఆయనతో నీకు అనవసరం ఆయన ఒంటిగా హ్యాపీగానే ఉన్నాడు పదంటే అలా కాదు చూడాలని మళ్ళీ వస్తుంది వస్తే ఈయన మళ్ళీ నమస్కారం ఒంటి రూపంగా ఉండి నమస్కారం చేస్తాడు ఏమయ్యా ఒంటిగా ఎలా ఉన్నామంటే హ్యాపీగా ఉన్నానమ్మా ఇది నీ అనుగ్రహం తప్ప నేను శాపం అనుకోవట్లేదు ఇది వరమే కానీ శాపం అనుకోవట్లేదు అంటే దీంతో వరం ఏమిటంటే ఇంతకుముందు ఉడికించుకుని తినవన్నీ ఇప్పుడు ఏం ఉడికించుకోవాలో అక్కడ లేకుండా తినేస్తున్నాను హ్యాపీగా ఉంటుంది అని చెప్పాడు ఇంతకుముందు నిత్య స్నానం అనే అదొక నిత్యకర్మ కింద పొద్దున్నే స్నానం చేయటం సాయంకాలం నదీ స్నానం చేయటం ఇదొక వ్యగ్రత ఇది ఒక కర్మ వ్యగ్రత ఉంది ఇది ఇప్పుడు అది కూడా లేదు నదీ స్నానం చేయక్కర్లేదు వర్షం పడ్డప్పుడు మీద పడితే అదే సరిపడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నిత్య కర్మానుష్ఠానం కూడా వదిలిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నిజంగా చాలా మహాజ్ఞానివయ్యా నేను చాలా సంతోషించాను నీకేమో మళ్ళీ నీ పూర్వదేహం ఇచ్చేస్తానంటే వద్ద మా ఇంటికి నేను బాగానే ఉన్నాను అది ఓకేలా ఇచ్చేస్తాను ఇది కథ చూడండి ఎలా అంటే నివృత్త సర్వ బాహ్య ప్రయోజన ఇది సుఖమాస్తే ఇచ్చితే సుఖమాస్తే అంటే అర్థం అది అంటే ఏమిటి బీయింగ్ విచ్ ఈస్ నోయింగ్ అదే సర్వము దానికంటే బయట ఏదీ లేదు బయట నుంచి దేన్ని తీసుకొచ్చి దాన్ని బలోపేతం పుష్పం చేయనక్కర్లేదు ఏది బయటకు సర్వ జగత్తు కూడా తీసి పక్కన పెట్టేసినా అది పూర్ణమే దానికి లోటు లేదు అనే జ్ఞానము ఈమె ఆత్మా పూర్ణ అంటారు ఇది అహం బ్రహ్మాస్మి అంటే అది అర్థం అహం బ్రహ్మాస్మీ అంటే వీడు ఎక్కడ కూర్చున్నాడు విష్ణువేమో వైకుంఠంలో కూర్చున్నాడు వీడు ఆయనైపోయి ఆయన వీడైపోయి అది ఎలా ద్వైతవాదుల బెంగా అది కుదరదు అలా ఎలా కుదురుతుంది ఈ వైకుంఠంలో కూర్చున్న ఇద్దరు ఒకటెలా దేశభేదం కనబడుతూనే ఉంది కదా అది కాదు అహం బ్రహ్మాస్మీ అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది అహం బ్రహ్మాస్మి అహం పూర్ణ అని వశీ ఆ మంత్రంలో అదే శ్లోకంలో వశీ అని ఉండేది వశి అంటే అర్థమేనంటే చెప్తున్నారు జితేంద్రియ ఇచ్చితేంద్రియుడు అని అర్థం ఇంద్రియములను జయించిన వాడు ఇంద్రియములను జయించడం అంటే అర్థం ఏంటో తెలుసు అండి ఇంద్రియములు నా వశంలో ఉంటాయి తప్ప ఇంద్రియముల వశములో నేను ఉండను నెగిటివ్ అది ఇంద్రియాలు నా వశంలో ఉండడం అనేది కూడా ఏమీ లేదు ఇంద్రియముల వశములో నేనుండను అది జితేంద్రియ అంటారు దీని దృష్టాంతం ఏంటంటే ఏడి ఏడున్నరకి డిన్నర్ టైం రాత్రి భిక్ష టైం ఏడున్నర ఆరున్నరకి దోశ లేకపోతే వడా తీసుకొచ్చి పెడతారు అక్కడ ఈ దోశ ఇది ఇది బిగ్ అట్రాక్షన్ స్పెషల్ ఐటమ్ రోజు కావాలంటే దొరికింది కాదు ఇప్పుడు దైవానుగ్రహం అన్నట్టుగా దోశ లభించింది ఇప్పుడు భిక్షకి ఇంకా టైం అరగంట ఉంది ఇంకా గంట టైం ఉంది భిక్షకి ఇప్పుడు ఈ దోశ తింటే భిక్షకి అది ఆటంకం కొని భిక్ష మానిద్దాం ఆ దోష తింటే మళ్ళీ అర్ధరాత్రి ఆకలి వేస్తుందేమో ఆ దోషంగా ఇప్పుడు ఏం చేయాలి ఈ దోశ లాజికల్గా అయితే ఆ దోషజోలికి వెళ్ళకూడదు ఆరున్నరకి భోజనం ఏంటంటే ఏడున్నరకి భోజనం అయితే మళ్ళీ ఆరున్నరకి ఇంకొక స్నాక్ లాజికల్గా అది వెళ్ళకూడదు నాకు తెలుసు ఇది దోష తినే టైం కాదు నేను ఇప్పుడు తినకూడదు తెలుసు తెలిసి ఇది తినేస్తాడు అంటే అర్థం వీడు ఇంద్రియము యొక్క వశములో ఉన్నాడు అలా ఉండకపోతే వాడిని జితేంద్రియుడు అంటారు పాజిటివ్ ఏం అలా ఉండకపోతే ఇంద్రియముల వశములో నేను లేను అది జితేంద్రియ అది ఓ రకంగా అంత కష్టమేం కాదు జితేంద్రియుడు అవ్వాలంటే వాళ్ళు ఏదో వశిష్ఠవామ లేవాది మహర్షికే చెల్లు మన వల్ల అవ్వదని అనుకోవడం పొరపాటు ఇంద్రియముల వశంలో మనం ఉండము అంటే ఇప్పుడు ముక్కు ఏదైనా అలా నడిచి వెళ్తూ ఉంటే మల్లెలు నాలుగు మల్లెలు అక్కడ పెట్టారు పెడితే దాని నుంచి సుగంధం వచ్చింది ముక్కు బాగుంది చాలా సంతోషం హ్యాపీ అయితే మొన్నాడు మల్లెలు పెట్టలేదు పెట్టకపోతే ఎవరండి నిన్న మల్లెలు పెట్టారు ఇవాళ మల్లెలు పెట్టలేదు స్వామిజీ దగ్గర మల్లెలు పెట్టాలని తెలీదా అని అడిగారు అనుకోండి అంటే ఈయన ఇంద్రియం యొక్క వశంలో ఈయన ఉన్నాడు అని అసలు మళ్ళీ మల్లెలు వచ్చే గురించి మరిచిపోయాడు అనుకోండి ఓకే నాట్ ప్రాబ్లం మళ్ళీ సుగంధాన్ని ఆస్వాదించడంలో తప్పు దాని వశంలో మనం ఉండకూడదు అలాగే వ్యాసం కాలం వచ్చింది ఒక్కగా ఉంటుంది ఒక్కటిసారి ఒక్కగా ఉంటుంది దాన్ని ఆ ఒక్కని కొంచెం వేడిని అది ఒక పెద్ద ఆపద కింద దాన్ని బ్లోప్ చేసుకుని మనస్సులో అలా వెన్నబెట్టుకోకూడదు ఉంటుంది కొద్ది రోజులు ఒక్కగా ఉంటుంది ఆ చలిగా ఉన్నప్పుడు చేసినట్టుగానే కూడా ఏదైనా పరిష్కారం కొట్టకొకపోతే చూసుకుంటాను ఈ గో ఎలాగోటెట్ నువ్వు వీఆర్ నాట్ అండ్లీ కన్సర్న్ అబౌట్ ఇట్ ఈ రకంగా ఇంద్రియముల వశంలో మనం ఉండకుండా అంటే దాని పేరే వశీ అది అవసరం సుఖమాస్తేకి అవసరం అది ఇంద్రియాల వశంలో ఉన్నవాడు సుఖంగా ఎలా ఉండగలుగుతాడు ఉండలేదు ఆస్త ఇత్యా అవును సుఖంగా ఉన్నాడు అన్నారు కదా ఎక్కడ ఉన్నాడు ఇంకా ఉన్నాడా అడవిలో ఉన్నాడా ఆశ్రమంలో ఉన్నాడా దేవాలయంలో ఉన్నాడా శుభగృహంలో ఉన్నాడా బెడ్రూమ్లో ఉన్నాడా పూజారూంలో ఉన్నాడా ఇవన్నీ కూడా వాల్యూ ఎక్కడ ఉన్నాడు బెడ్రూమ్లో ఉన్నాడు లేదు పూజారూమ్ అబ్బా పూజారూంలో ఉన్నాడే చాలా గొప్పవాడు ఆశ్రమంలో ఓ ఆశ్రమంలో ఉన్నాడే చాలా గొప్పవాడు అలాగే కొన్ని వాల్యూస్ సమాజంలో ఉన్నాయి అది అంత ఇంపార్టెంట్ కాదు మరి ఇంపార్టెంట్ ఏంటి వేక్ ఎక్కడ ఉన్నాడు నవద్వారే పురే దేహే సప్త శీరుషణ్యాని ఆత్మన ఉపలబ్ధిద్వరాణి అర్వాద్వే మోత్రపురీష విసర్గా దేహంలో ఉన్నాకండి దేహే ఈ దేహాన్ని పురము అన్నారు పురము పురము వంటిది పురము ఇప్పుడు కూడా మెటఫర్స్ ఇవన్నీ ఈ మెటఫర్స్ని లిటరల్ మీనింగ్ తీసుకోవటం అన్నది మన హిందూ సమాజానికి పట్టినటువంటి ఒకనొక దుర్గతి దానివల్ల చాలా హాని కలిగింది మెటఫర్ని మెటఫర్గా తీసుకోవాలి కానీ దాన్ని లిటరల్గా తీసుకోకూడదు ఇప్పుడు ఊర్ధ్వమూల మహశ్శాఖం మనం ఉంటుంది అంటే ఆ చెట్టు ఆ చెట్టు వేరేళ్ళు కొమ్మల కిందకి ఉంటాయి అంటే ఓ పెద్ద చిత్రం ఒకటి వేసేసి అక్కడ పెట్టేసి ఆ చెట్టు జయంతో ఇలాంటి చెట్లు ప్రకాశీ దాటిన తర్వాత ఉందని ఇలా మొదలు పెడితే అది దాని స్పిరిట్ అంతా కూడా పడైంది ఇలాంటిదే ఇంకో దృష్టాంతం సూర్యుడు గుర్రాలను ఎక్కి తిరుగుతూ ఉన్నాడు అక్కడ గుర్రాలు ఏం అది రష్మి కిరణములు కిరణములు మహావేగంగా ముందుకు వెళ్తాయి వాటికి పోలికేమిటంటే గుర్రం అంతేకాని తర్వాత ఇంకోటి లో ఆ కిరణము గుర్రము రెండింటికి సమానమైన పదం కూడా ఉన్నది ఆ పదము కిరణం ఒక అర్థం గుర్రం అని ఇంకో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెటఫర్ లేదా స్పష్టంగా కనుక కానీ మనం నిజంగా గుర్రాలు ఉన్నాయన్నట్టుగా గుర్రాలు ఎలా ఉంటాయండి నా అర్థం మానవ లోకంలో ఉంటాయి కానీ గుర్రాలు ఎక్కడో ద్విలోకంలో గుర్రాలు ఏంటి అలాగ లిటరల్గా తీసుకోవాలి అలాగే మెటఫర్ ఏమన్నారంటే చంద్రుణ్ణి ఎవరో కొరికి తినేసేయారన్నారు ఎందుకంటే మీరు చపాతీ ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది చపాతీ కానీ లేకపోతే అప్పం ఉంటుంది చూడండి అప్పం సో దాన్ని పట్టుకుని ఇలా కొరికారనుకోండి మిగిలింది ఎలా ఉంటుంది చంద్ర ఉంటుంది కదా అలాగే ఆ చూస్తే అది అపూపము అంటే అప్పంలా కనపడుతుంది అప్పల్లో ఎవరో మొక్క కొరికేసినట్టుగా కనపడుతుంది ఆ కొరికినప్పుడు కూడా ఇలా అర్థచంద్రాకారంగా ఈ దంతపు యొక్క స్ట్రక్చర్ని వచ్చి అలా వస్తుంది అందుకోసం ఎవరోలో కొరుక్కు తినేశారు అని అన్నారు అలా మాటవలసగా అన్నారు దాన్ని పట్టుకుని లేటరాలుగా కొరుకు తినేశాను ఇంకో ఘోరమైంది ఒకటి ఉంది తారలు అంటే నక్షత్రాలు తార నక్షత్రం బృహస్పతి అంటే గురుగ్రహం గ్రహానికి నక్షత్రానికి సంబంధం ఏం ఈ గురుగ్రహానికి ఆ తార భార్య ఆ భార్యకి చంద్రుడికి ప్రేమాంత ఇలాగా అది అలాగే ముందుకు వెళ్ళిపోతుంది అది అక్కడితో ఆగదు కాదు ముందుకు వెళ్ళిపోయి దాని మీద ఏమేమో కంక్లూషన్స్ చంద్రుడికినో గురువుకి శత్రుత్వం ఎవేమో పిచ్చి పిచ్చి కంక్లూషన్స్ అండి నేను చాలా విదూరంగా ఉంటాను దానికి ఏదో ఆస్ట్రోనామికల్ సిగ్నిఫికెన్స్ ఉండి ఉండొచ్చు నాకు తెలియంది కానీ లోకంలో అనుకుంటున్నది మాత్రం కాదది ఇట్ ఈస్ డెట్లీ నాట్ దాట్ ఎందుకంటే గురువు గురువు చంద్రుడు పారా ఏమిటండి తమ తోడు ఇది ఆలోచించి చూడలేదు తది గురువు పెద్ద గ్రహం చంద్రుడు గ్రహం కూడా కాదు ఉపగ్రహం పైగా చూడు భూమి చుట్టూ తిరిగే ఉపసరంత ఉపగ్రహం గురువు పక్కన చంద్రుడిని పెడితే ఫుట్బాల్ పక్కన ఇసక రేణో పెట్టినట్టు ఉంటుంది కనపడదు కూడా ఈ చంద్రుడు ఆ సైజులో చూసుకుంటాయి తార అంటే నక్షత్రం అది స్వయం ప్రకాశమైనటువంటి గోళం ఈ గురుగ్రహం కనుక నక్షత్రం దగ్గరికి వెళ్తే ఆవిరి అయిపోతుంది ఆ వేడికి దీంట్లో ఈ ప్రేమలు దోమలు ఇవేమి ఉండవు అంటే ఏదో సింబాలిజం ఉంది ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ ఎస్ట్రనామికల్ సిగ్నిఫిక లెటరల్గా తీసుకోకూడదు ఏదో కథ కింద చెప్పాను అలాగే ఇక్కడ కూడా పూర్వము దేహము పూర్వము అంటే లెటరల్గా తీసుకోండి It's a city of nine gates. What is kind of the city of Atma Maharaja? God is in the city, in Vaikuntha Nagar. That is the city of Vaikuntha Puram. This is Vaikuntha Puram. In Vaikuntha Puram, there are seven doors. There are seven doors. All of them have nine doors. Make it nine. అంటే మీ ఇష్టమైన నెంబర్ మా మాట్లాడాలంటే పురం ఏకాదశ ద్వారం అజస్యావక్రచేత సహ అని కఠోపనిషత్తులో ఏకాదశ ద్వారం ఉన్నారు పదకొండు ద్వారాలు వేశారు ఏముందండి ద్వారాలు ఏముంది ఇటువంటి ఇంటికి ఇటువంటి వేయచ్చు ఏమీ సమస్య ఏం ప్రతి రోమకోపము ఒక ద్వారమే స్పీకింగ్ ద్వారాలు ఏముంది నవా నవా ఇదే కైండ్ ఆఫ్ స్టాండర్డ్ నెంబర్ తొమ్మిది ఛద్రముల తోలు పిత్తిర అంటే ఏదో పాట ఒకటో ఉంది ఎవరో కవి రాసిన పాట ఏమిటో తొమ్మిది అంటే సప్త శీరుషన్యాన్ని ఈ తల నడ పైన దీనికి శీరుష అని పేరు దీంట్లో ఏడున్నాయి రెండు రెండు రెండు ఒకటి కింద రెండు ఉపలబ్ధిద్వారా ఆత్మనహా ఉపలబ్ధి ద్వారా అర్వా అర్వా కంటే కింద రెండు మూత్రపురుష నిసర్గా సో ఎక్స్క్రీటీ ఆర్గన్స్ రెండు ఆ ఏడు రెండు కలిసి తొమ్మిది అందము తైర్ ద్వారై నవద్వారం పురముచ్యతే ఇది పురం అని ఎందుకన్నారు ఈ దేహాన్ని పురము అని ఎందుకన్నారు మహారాజ్ ఎక్కడ ఉంటాడు రాజధాని నగరంలో ఉంటాడు అంతే కదా అలాగే ఆత్మ ఆ పరబ్రహ్మయే అయిన ఆత్మ ఎక్కడ మీకు దొరుకుతుంది అంతటా ఉంది ప్రపంచం అంతగా ఉంది ఆత్మ సృష్టి అంతగా ఉంది కానీ మీకు అనుభవానికి రావాలి ఉపలబ్ధి మీకు అనుభవానికి రావాలి ఫేస్ టు ఫేస్ రావాలి అది ఎక్కడా ఈ పోర్వాలంలో ఇది ఎలాగంటే గవర్నమెంట్ దృష్టాంతం మీకు ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడుంది ఎక్కడ ఉండడం ఏంటండి మొత్తం ఇండియా అంతా ఉంది గవర్నమెంట్ ఇండియా అంతా ఉంది మీ వంటింట్లో కూడా ఉంది గవర్నమెంట్ ఉందా లేదా గవర్నమెంట్ అంతటా ఉంది అలా అది సరేనండి నేను గవర్నమెంట్ని చూడాలి ఎక్కడ చూడాలి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్తే అక్కడ గవర్నమెంట్ని చూడొచ్చు మన్మోహన్ సింగ్ గారిని చూస్తే గవర్నమెంట్ చూసినట్టే అయితే సోనియా గాంధీ గారిని చూస్తే ఓ రకంగా గవర్నమెంట్ని చూసినట్టే ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్కి రావడా ఆవిడ యొక్క ఓవరాల్ గవర్నమెంట్ నడుస్తుంది సో కాబట్టి గవర్నమెంట్ని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి గవర్నమెంట్ ఎక్కడ ఉందంటే ఇండియా అంతా ఉంది నేను చూడాలి అంటే ఢిల్లీ వెళ్ళాలి అలాగే పరమాత్మను చూడాలి ఇటు ఎక్కడ ఇలా ఇటువంటి చూస్తే కంటే ఎక్కడ ఇక్కడ ఉపలబ్ధి ద్వారా పరమాత్మ అంటే చైతన్యము ఎరుక తెలివి మీకు తెలివి ఎక్కడ అనుభవానికి వస్తుందండి కళ్ళు మూసుకున్నాను తెలివి అనుభవానికి రావాలి ఎలా వస్తుంది కళ్ళు తెరిస్తే అంతా తెలివే ఇది పుస్తకము ఇది తువ్వాలో ఇది టేములు వీళ్ళేమో విద్యార్థులు మరి ఇదంతా తెలివి కాదు అనుభవానికి వచ్చిందా లేదా తెలివి చెవుల ద్వారా అనుభవానికి వస్తుందా లేదా చక్కటి నోట్లో పెట్టుకున్నారనుకోండి ఎరుక తెలివి అనుభవానికి వస్తుందా మల్లెల సువాసన ముక్కుకి తెలివి అనుభవానికి కాబట్టి తెలివి బాగా దృఢంగా అనుభవానికి వస్తుంది ఇక్కడ ఏడెంటి అనుకో అంచేది వీటిని ఆత్మన ఉపలబ్ధి ఇది ఒకటో కేనోపనిషత్తు ఎలా ఉంటుంది చక్షు సు శ్రోత్రస్సు శ్రోత్రం వాచోహ వాక్ ప్రాణస్య ప్రాణ మనసో మనహ ఇంకా కంటిన్యూ కాబట్టి ఇవి ద్వారము ఈ ఉపలబ్ధి స్థానములలో ఉండేది ఎవరు మహారాజు మహారాజు అంటే ఆత్మ ఈ రకమైన సామ్యాన్ని బట్టి ఈ దేహానికి పూరము పేరు ఒక పుర సామ్యం యొక్క అర్థం శరీరం పురమివ పురం అని పాపం మీరు లిటరల్గా తీసుకుంటారేమోనని పురం అంటే నగరం అనుకోక పురమివ పురం నగరము వంటి నగరము అన్నీ కూడా ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే అన్నీ ఆర్టిఫిషియల్ అంటే మెటఫరల్లాగా ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఫ్లవర్ వేస్ పెడతారు ఫ్లవర్ వేస్ట్లో ఏముంటాయి ఫ్లవర్స్ ఉంటాయి అవి ఫ్లవర్స్ కావు ఫ్లవర్స్ ఇవ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కావాలి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కావు చర్వాత కాఫీ తాగుతున్నారనుకోండి కాఫీలో మీకు వైట్న్నర్ వేమంటారా మిల్క్ వేయమంటారా అది మిల్క్ కాదు అది మిల్క్ ఇవ్వ మిల్క్ ఇట్స్ నాట్ మిల్క్ నాన్ డైరీ మిల్క్కి జరిగే సంబంధం మిల్క్ ఇవ్వ మిల్క్ फिर वॉकिंग చేయాలనుకొంది you can walk an hour without getting <laughs> get you get ఎక్కడికి వెళ్ళొకొండా get safe గాడవొచ్చు ఎక్కడికి వెళ్ళొకొండా ఉన్న చోట ఉండి get safe గాడవొచ్చు అంటే it is walking without walking మీరు మెట్లకి బుండి మెట్ల ఎక్కకుండా మీరు అరగంటి చెప్పు మెట్ల ఎక్కకుండా without going up you climb up without going up You walk without going anywhere, even the modern work. Those don't want to work. Poor Ahmano, poor Ahmano. Do you have to go a Manhatran? Then Ytrade Centre won't go somewhere. Since there was a corporate company in Friedfield, youniscient would. Swami said, ''No, something bad, you didn't want to'. Starbuckedاهs was dropped. Kill everything ourselves. That car didn't blow water at all. It does not anymore. అయిపోయింది కాఫీ తగడం ఏంటో నేను అన్నామేమో ఈ మహానగరంలో ఈ మన్హాటంలో చెట్టు కనపడమే గొప్ప అలాంటిది ఈ బిల్డింగ్ లోపల ఇన్నర్ యార్డ్లో ఈ పెద్ద చెట్టు పెట్టారు బాగుందో చాలా సంతోషం అని నేను అన్నాను చెట్టు కాదండది చెట్టు ఇవ చెట్టు మొత్తం ట్రీ అంతా కూడా వాడు ఆర్టిఫిషియల్గా తయారు చేసి ప్లాస్టిక్తో పెట్టాడు మొత్తం ట్రీ అంతా కూడా దగ్గరికి చూస్తే అది ఆల్ ది వే అంత ఎలాబరేట్ గా తయారు చేస్తాయి ఆల్ ది వే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ అంతా ఇలా ఉంటాయి ఇది మోడర్న్ ప్రపంచం అంత ఎనీవే పురమివో పురం అంటే పురము కాని పొరము అంటే లిటరల్ గా తీసుకుంటాం అయితే మరి నగరం అంతా ఒకటి సామ్యం కోలిక ఉండాలి కదా ఆ నగరానికి ఓ మహారాజు ఉంటుంది మరి ఈ నగరానికి మహారాజు ఎవరండి ఆత్మైక స్వామికం ఈ నగరానికి మహారాజు ఆత్మ ఒక్కటే ఆ పురదృష్టాంతాన్ని ఆయన పాపం జాప వ్యాఖ్యానిస్తున్నారు ఆత్మ ఈ నగరానికి మహారాజు మరి మహారాజు చుట్టూ ఉంటారు కదా ఏదో రాజాగిది అని మీరు బ్రహ్మసూత్ర రాజుగారు వెళ్తున్నారు అంటే ఆయన ఒక్కడో అలా గోడు కూప్పుకుంటూ కాదు రాజాగిచ్చేది అంటే ఈ ముందు వెనక బాడీ గార్డ్స్ మినిస్టర్స్ సేకరణ అందరూ వెళ్తున్నారని అర్థం ఎంటురాజను అంటారు అదంతా వెళ్తుందని అర్థం అలాగే మహారాజు పురంలో ఉన్నాడు అంటే మరి ఆయన స్టాఫ్ ఉన్నారు తదర్థ ప్రయోజనై ఇంద్రియ మనోబుద్ధి విషయ అనేక ఫల విజ్ఞాన పాదకై పౌరైరివా అధిష్ఠితం మరి పురంలో రాజుని కాడు పౌరులు ఉంటారు సిటిజెన్స్ ఉంటారు ఉన్నారు ఇక్కడ ఎవళ్ళి సిటిజన్స్ అంటే వీళ్ళు ఇంద్రియములు మనస్సు బుద్ధి అవి సిటిజన్స్ విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు కన్ను ముక్కు చెవి ఇంద్రియములు ఈ వైదు ఆ వైదు మనస్సు బుద్ధి పన్నెండు వేసే లిస్టు సో ఈ రకంగా వీళ్ళందరూ పౌరులు ఈ పౌరులు వేరువేరు ఉద్యోగాలు చేస్తూ సంపదను సృష్టిస్తారు కదా వీళ్ళు ఈ వీళ్ళు కూడా అలా చేస్తున్నారు అలాగా అనేక ఫల విజ్ఞానస్య కన్ను రూప విజ్ఞానాన్ని దానికి ఏదో ఫలం ఉంటుంది ఇది రూపము అని దానికి ఏదో లాభం ఉంటుంది లాభమో నష్టమో ఏదో ఫలం ఉంటుంది శబ్దజ్ఞానం తెలిస్తే దానికి ఏదో ఫలం ఉంటుంది ఈ రకంగా అనేక ఫలములు కలిగిన విజ్ఞానములను సృష్టిస్తూ క్రియేట్ చేస్తూ ఈ ఇంద్రియాలు ఉన్నాయి అవి పౌరుల వంటివి తర్వాత పదార్థ ప్రయోజనవి ఏమంటే చూపు ఎవరి ఈ చూపు మహారాజు అయినటువంటి సర్వము ఆత్మ ఎందుకు పర్యవసానం చెందుతుంది ఇప్పుడు ట్యాక్స్ కట్టారు అనుకోండి మీరు ట్యాక్స్ ఎక్కడ కట్టినా ఏపీ ఆన్లైన్ని ఎక్కడ పడితే అక్కడుకుంటారు ట్యాక్స్ని ఇవేను మీరు ఎక్కడ కట్టినా అది వెళ్ళేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అలాగే చూపు ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ఎందు పర్యవసానము చెందును వినికిడి ఆవిస్తారు సదర్థ ప్రయోజన ఆత్మయే పరమ పర్యవసానముగా పనిచేయునవి ఇంద్రియములు సో ఈ విధంగా ఒక నగరము పౌరులు ఓ మహారాజు అదంతా ఉంది ఇక్కడ తస్మిన్నవద్వారే పురే దేహే సర్వం కర్మ సన్యస్య ఆ స్టే ఆఖరికి దీంట్లో కూడా రాజుకి ఆత్మకి పోలిక రాజు ఏ పనులు చేయడు ఇప్పుడు రోడ్లు మీద రోడ్లు వేయాలనుకుంటే రాజుగారు వచ్చి రోడ్లు వేస్తారా రాజుగారి యొక్క పర్యవేక్షణ ఉంటుంది ఆయన వచ్చి నిలబడ్డ అక్కడ ఉంటుంది ఆయన ఆయన ఉంటారు రాజుగారు ఉన్నారు అంటే అందరూ అన్ని పనులు చేసేస్తారు అంటే రాజు లేదంటే ఎవరు ఏ పని చేయడు రాజుగారు ఉన్నారు అందరూ అన్ని పనులు చేస్తారు కన్ను చూస్తుంది చెయ్యి వింటుంది ఆ రకంగా ఆత్మ చైతన్యం యొక్క సన్నిధిలో అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు ఆత్మచైతన్యం ఏ పని చేయదు ఆఖరికి సర్వకర్మ సన్యాసం అనేదైతే వివేకపూర్వకంగా చెప్పామో అది కూడా ఆత్మరాజు అనటానికి సపోర్టింగ్గా ఉన్నది ఎంటైర్ మెటఫర్ ఎలాబరేట్ మెటఫర్ ఆ రాజు ఎలా అయితే సర్వకర్మ సన్యాసం చేసి సాక్షిగా ఉంటాడో త్మకూడా ఆత్మంటున్నంటే ఏది చెదుణి సన్యాసీ అసన్యాసీ వా దేహ ఏవాస్ త్ర అనర్థకం విశేషమిది ఉచ్యతే చాలా చక్కటి ప్రసంగం ఈ సవకాశంగా నెక్స్ట్ క్లాస్లో వెళ్తుంది ప్రసంగం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆస్టే ఉన్నది ఆత్మ ఉన్నది జ్ఞాని ఉన్నాడు ఎక్కడున్నాడు దేహమునందు ఉన్నాడు ఎందుకంటే దేహమునందు ఉన్నాడు అంటే జ్ఞానం ఒక్కడే ఉన్నాడా అజ్ఞాని ఎక్కడున్నాడు అజ్ఞాని దేహంలోనే ఉన్నాడు జ్ఞాని దేహంలోనే ఉన్నాడు అందరూ దేహంలోనే ఉన్నప్పుడు మీరు జ్ఞానిని పట్టుకుని ప్రత్యేకంగా దేహమునందు ఉన్నాడు అని విశేషించి చెప్పడంలో అర్థమేంటి అజ్ఞాని దేహంలో ఉండకుండా ఇంకోటోటు ఉండి జ్ఞాని కనుక దేహంలో ఉంటే అది మీరు పాయింట్అవుట్ చేయాల్సిన మాటే తేడా ఉంది కాబట్టి చెప్పాలి అజ్ఞాని దేహంలో ఉండి జ్ఞానీ దేహంలోనే ఉన్నప్పుడు పని కట్టుకుని జ్ఞాని దేహములోనున్నాడు అని చెప్పకూడదు ఎందుకని అల్లాగా దేహమునందున్నాడు అని విశేషణం వేసినాడు అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఇది రేపు ఫినిష్ చెప్పాలి ం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతశాంతి హరి ఓం శ్రీ గురువ్యో నమీ